ముప్పై నాలుగు అట్టి యోగి మరలనవని జనించడు బట్టబయలు తనకు పట్టమాయే కొలను విడిచి హంస గోతికి చేరున అఖిల సంగ ఆత్మలింగ భావము శరీరములో అణువణువునా వ్యాపించి విధిని అనుసరించి శక్తినిచ్చు ఓ ఆత్మ వినుము మనసును అణచి ద్వారా ఆత్మను తెలిసిన యోగికి జ్ఞానాగ్ని అనబడు శక్తి ఉద్భవించుచున్నది భగవద్గీతలో చెప్పినట్లు కర్మలను కాల్చునది జ్ఞానాగ్ని కావున బ్రహ్మయోగము ద్వారా లభించడి అగ్ని యోగి శరీరములోని సంచితకర్మను కాల్చుటకు మొదలుపెట్టును బ్రహ్మయోగి పట్టు పట్టువదలకపోతే తన సంచిత కర్మనంతా కాల్చుకొని కర్మశేషము లేకుండా చేసుకోగలడు కర్మశేషము లేనివాడు అనుభవించవలసినది లేదు కనుక శరీరముతో పుట్టవలసిన పనేలేదు అట్టివాడు జన్మలు మరణములు లేని పరమాత్మయందు ఐక్యమగును శరీరములో ్రహ్మయోగము తెలిసి ఆత్మ యొక్క అనుభవము బుద్ధికి తెలిసిన తరువాత ప్రపంచములోని అన్ని ఆనందముల కంటే అతీతమైన ఆనందము ఆత్మానందమని తెలియును హంస కొలను విడిచి గుంతకు చేరనట్లు బ్రహ్మయోగి తన యోగమును వీడి ప్రపంచములో లగ్నము కావాలనుకోడు ఆత్మానందము తెలిసిన వానికి కర్మ ముగిసిన తరువాత శరీరములోనున్న ఆత్మను కూడా వీడి శరీరము బయట బయలులో కూడా నున్న పరమాత్మలోనికి ఐక్యమగును